ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర వ్రతానికి కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోండి పసుపు కుంకుమ మామిడి ఆకులు లేదా తమలపాకులు అక్షింతలు వస్త్రం కలశం కొబ్బరికాయలు ఆరు కావాలి ఒకటి కలశమునకు ఐదు కథలకు కర్పూరం అగరవత్తి గంధము బిడిపూలు తులసి అరటిపళ్ళు పంచామృతం అనగా ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ ఐదింటిని కలుపుకొని పంచామృతం అభిషేకానికి సిద్ధంగా చేసి పెట్టుకోండి ముందుగా గణపతి నైవేద్యం ఒక చిన్న బెల్లం ముక్కని కూడా పక్కన పెట్టుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతానికి గోధుమరవ్వ నైవేద్యం చేయవలసి ఉంటుంది గోధుమరవ్వ నైవేద్యము అనగా రవ్వ నెయ్యి పంచదార పొడి అరటి పండ్లు ఇలాచీ పౌడర్ యాలకుల పొడి ముందుగా సన్నని గోధుమ రవ్వని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి ఆ తరువాత వేయించిన రవ్వని చల్లారి దీనిలో పంచదార పొడిని వేసి కలపాలి తరువాత అరటిపండును వేసి కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టాలి ఈ ప్రసాదం మరింత రుచి పెరగటానికి పొడి కూడా వేసుకోవచ్చు అలాగే ఏ ఇతర డ్రై ఫ్రూట్స్ అనగా జీడిపప్పు బాదం పప్పు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు స్వామివారి యొక్క పీఠమును శుభ్రంగా చేసుకుని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఫోటోను కూడా ఈ పీఠం మీద ఉంచుకోనవచ్చు స్వామివారి పటమునకు కుడివైపున కలశాన్ని ఉంచవలేను ఈ కలశమును పసుపు కుంకుమ గంధములతో అలంకరించి కలశం మీద మామిడి ఆకులు గాని లేదా తమలపాకులు కాని మూడు లేదా ఐదు ఆకులను పెట్టి వాటి మీద కొబ్బరికాయను పెట్టవలేను కొత్త జాకెట్ ముక్కను కొబ్బరికాయ మీద అలంకరించవలేను ప్రతి సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయను నివేదించవలేను స్వామివారికి తులసి దళము మిక్కిన కావున పూజల తులసి నివేదించిన అత్యంత పరము కలుగును వ్రతము పూర్తి అయిన పిమ్మట ఆ తులసి దళములు ప్రసాదముగా స్వీకరించినచో అన్ని రోగము అష్ట ముక్కలను మహాప్రసాదము కలిపి శ్రీవారికి నివేదించి స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చిన ఎడగా ఎంతో పుణ్యము లభించును శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము శ్రీ గణపతి శుక్లంబం చర్భుజం ప్రసన్నీపతి ఓం కేశ స్వాహణాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయన ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకృష్ణాయన ఓం వాసువాయన ప్రద్యుమ్మ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనాయన ఓం ఉపేంద్రాయన హరయ నమ ఓం చాటనము ఏతే వెనుకకు వేయలేను అనంతరం కుడి చేత్తో ముక్కు మూసుకొని ప్రాణాయామము ఇప్పుడు ప్రాణాయా ఓం ఓం ఓం ఓం సత్యం నేను చెప్పే మంత్రాన్ని మీరందరూ అనండి మమత్తక్షయద్వారా శ్రీ పరమేశ్వర प्रीतर्द् शुभे शोभना मुहूर्ते श्रीमहाजा प्रवर्तम से आद्यब्राह्मण द्वितीय परार्दे श्वेत वराहकल वस्वत मे कलियुगे प्रथम पदे जबूदवीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे శ్రీశైల ప్రదేశే కృష్ణ గోదావరి మధ్య భాగే ఏ నదుల మధ్య ప్రాంతంలో ఉంటే ఆ నదుల పేర్లు చెప్పవలను స్వశోన గృహే దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధ అర్తమాన వ్యవహారిక చంద్రమాన స్వస్తి శ్రీ ప్రభవాది నామర మధ్య ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం ఆయనం ఋతువు మాసం పక్షం తిథి వారములను క్రమంగా చేర్చి చెప్పుకొనవలను సంవత్సరే ఆయనే ఋతౌ మాసే పక్షే తిదౌ వాసరే శుభ శుభయోగే శుభకరణ ఏంగుణ విశేషన మీ పేర్లు మీ ధర్మపత్ని పేరు యొక్క గోత్రం చెప్పండి నామధేయర్మపత్ని సమేత అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్యర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కామ మోక్షార్థ ఫలసిద్ధ్యర్థం మమత దుర్తక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యం శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరేవితముశ్య శ్రీ వెంకటేశ్వర రథకల్ప క్రవ్యే సంబవద్భి పదార్థ నీటిని స్పర్శించండి తలశారాధన కరిష్యే ఉదకము వదలబలయను సంకల్పమునకు ఆచమునకు వాడు పాత్రను కలశారాధనకు వాడరాదు స్వామికి పురువైపున కలశమును ఉంచి దానికి గంధము కుంకుమ అక్షితలు మూడు ఉంచి కళశం కద్రూల తితో బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షోతు సాగరీపవసు అంగేస్త సైతత్వే కలశాంబు శమసి కలశగంధ పుష్పా హస్తాద్య అపోవ ఇదం సర్వ్వూత్యపహ ప్రాణవాప పశవ అపోత మాప సమోస్ కలశాన్ని ఉదకంతో నింపి అందులో తులసి దళాన్ని వేయవలయను గంగేచయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేయ జరస్మిన్స్ సన్నిధిం కరు కావేరీ తుంగవద్రాచ క్రిష్ణ వేనీచ గౌతమి భాగీరదీచ విఖ్యాత పంచగంగ ప్రకృతితః కలశోదకేన దేవమాత్మనాం పూజద్రవ్యానిచ సంపోక్షా కలశమనందలీ ఉదకార్ని ఉబ్బతో స్వామిపైనను పూజద్రవ్యాలపైన తమపైన చల్లుకోవాలి శ్రీ గణపతి ప్రార్థన శుక్లాంబరధరం విస్తం సిసవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయెత్ సర్వ విఘ్నోప శాంతయే అదో నిర్విఘ్న వ్రతం పరిసమ్యాప్తం గణపతి పూజం కద గణపతి పూజ ఓం గణాన్ గణపతి కవిం కవినాస్తవం జ్యేష్ రాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత అనసృణ్యా క్షీర సాధనం శ్రీ మహాగణా కుయన ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహయా రత్నసింహాసన సమర్పయా పాదయ పాఠ్యం సమర్పయా హస్తయోర సమర్ప్యాఖే ఆచవనీయ సమర్పయా అపో ఇష్టవ యోస్త మహేరణయ చక్షే యో్వసాజ ఏషతీర్ణ మాతర తస్మ ఆర గమావో ఎస్ క్షమాయ అపో జయన శ్రీ మహాగణాధిపతి శుద్ధోదకస్ అభివస్ వసం పూజమాన అభిచంద్ర భర్త్య స్వాదినో దేవసోమాగణాధిపతి నమ వస్త్రయుమం సమర్పయా పరమం పవిత్రం ప్రజాపతే శుబ్రం దూరదర్శం నిత్య పుష్టం కీశరిగంహే శ్రియ మహాగణాధిపతి నమ దివ్యీచందనం సమర్పయా ఆయనే పారాయణే రోహంతు పుష్మి హ్రదండరీకాణి సముద్రే శ్రీ మహాగణాదివతి నానావిధ పుష్పాముఖాయ నమ ఏకదం నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమ లంబోదరాయ నమ వికటాయ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం గణాధిపత ధూమకేతవ నమ గణాధ్యక్ష నమ పాళచంద్రాయ నమ గజనాయ నమ వక్రతుండాయ నమ శర్ణాయ నమ ఓం హేరాంబరాయ నమ స్కందూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రాదాయకాయ నమ శ్రీ మహాగణాధిపత ర్బవై నాగంధ సంయుత్రేయోయ ప్రతి గృహ్యాగణాధిమా సాధ్యం త్రివర్తి సంయుక్త ప్రియం ఘృణమంగళదీపం త్రైలక్యతిరవహం భక్తిదీపం ప్రయాచామి దేవాయ పరమాత్మనే త్రామాం నర దివ్యోతి శ్రీ మహాగణాధిపతి సమర్పయా చిన్న బెల్లపముఖం దాని చుట్టూ నీళ్లు చల్లి సంప్రోక్షి ఓం భూర్భువ స్వతత్సవిరేణ్యం భర్గో దేవ్యీమహి ధియో యోన ప్రచోదయాత్మ పర్శించామీ అని ఇది పొద్దున చేసేటైతే సత్యం స్వర్తేన పరిషించామి అంటూ చదవాలి రాత్రి ఈ వ్రతం చేసేటట్లయితే వృతం త్వ సత్యేన పరిషించామి అని చెప్పవలెను శ్రీ మహా గణాధిపతయే నమః ఘుడః ఆహార నైవేద్యం సమర్పయామి అమృతం అస్తు అమృతో పస్తరణమసి ఓం ప్రాణాయ స్వాః ఓం అపనాయ స్వాః ఓం వ్యానాయ స్వాః ఓం ఉదనాయ స్వాః సమనాయ పానియం సమర్పయామి అమృతపి ఉత్తర హస్త ప్రక్షాళయాచమీ ఫిఫలర్ నాగవల్లిదేతూర్ణ సమాయుం సమర్పయా గణపతి కవిం కవినాశ్రవస్తవం జ్యేష్టరాజ్యం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత అనస్మృతీసాదనం శ్రీ మహాగణాధిపతే నమ సువర్ణమంత్రపుష్పం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తీనం గణాధిప యాత్ పూజిత మయా దేవా పరిపూర్ణం తదే యజ్ఞైన యజ్ఞమయంత దేవస్థాని ప్రథమజ్ఞాసేహనాకం మహిమాన సంచే యత్ర పూర్వస్ సాధ్య సీ దేవ హనాది షోడోపచారూజయర్వాత్మక శ్రీ మహాగణాధిపతి వరదోత్త్రువన్వి గణాధిపతి సహస్రపరమాక హరతు సూర్యము आवाहया स्थयामी पूजयामी स्थिभव वरदो बव सुप्रसन्नो स्थिरस्ना कुर ध्यान శాంతకారం భనాభం సురేం విశ్వం గగనసదృశం మేఘవర్ణం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుకనాదం వందే విష్ణుకైకనాదం శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి యద్రస్య మిదం ధర్వసేవిత్రీమ్ శ్రీలక్ష్మిక్నసింహానం దివ్యం గృహ మధుసూదన శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి రత్నసింహానం సమర్పయా పుష్పపత్రాలల దేనైనా ఉంచవలెను పాద్యం వాంచితం కుルメదేవ దుష్కృతం చ వినాశయ పాద్యం గృహణ భగవాన్ మాత్సర్జక సంస్థితా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః పాదాయో పాద్యం సమర్పయామి నీటిని హల్లంలో విరవవలెను ఆర్ఘ్యం కురుశ్వమే దయం దేవా సంసారార్తి భయాపహ దది క్షీరఫలంఘ్యం నమోస్ సమేత శ్రీవెంకరస్వామియ నిత్యాయ జ్ఞానం ద్వే సర్వోకైకనాయక శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామినే నమే ఆచమనీయం సమర్పయా నీటిని పళ్ళంలోష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ పంచర్పయామి పంచామృతం ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీరు స్నానం సమన్వితం కలిసితో పీతంబరం హరే పద్మావతి సమేత ఆయుష్యగ్ ప్రతి ముచ్చుభ్రం ీతం బలమస్తు శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర కుంకుమలు వంటించి అటువంటివి రెండింటినీ సమర్పించవలేను పువ్వులు వేయవచ్చును గంధం చందనాగారు కస్తూరి ఘనసార గంధం గృహ గోవింద నానా గంధశ్చారయ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీవెంక స్వామి పరిమళ గంధాము అక్షతరందరిద్ర సీతక్షత విశ్వేశ్వర విశాలక్ష గృహ పరమేశ్వర శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామినే నమ అక్షితా సమర్పయాలు ముకందకాని దేవి సుగంధేసుపుష్పాదేవి పూజాక్ష్మి పద్మావతి సమేత శ్రీవెంకరస్వామివేంకటేశ్వరాయూజయాకల నమ घूपौ पूजयामी ओं श्री प्रदायकाय नम जानूनी पूजयामी ओं पदमावती पते नम जंगे पूजयामी ओं ज्ञान प्रदा नम ऊर पूजयामी ओं श्रीनिवासा नम कटिपूजयामी ओं महाभागा नमीम पूजयामी ओं निर्मलाय नम उदरम पूजयामी ओं विशालय नम हृदय पूजयामी ओम परशुद्धात्मने नम स् पूजयामी ओम पुरुषोत्तमाय नम भुजौ पूजयामी ओम स्वर्णहस्ताय नम हस्तौ पूजयामी ओं वरप्रदाय नम कंठम पूजयामी ओम लोकनादाय नम स्क पूजयामी ओम सर्वेराय नम मुखजयामी ओं रसाय नमसिकूजयामी ओं पुण्यश्रवणकीर्तनाय नम श्रोत्रे पूजयामी ओम पुंज विलोचनाय नम ने पूजयामी ओं वरचस्व लाला ओम लक्ष्मीपत नम ओं अन्माय नम ओं अमृताशा नम ओं जगद्वंद्याय नम ओं गोविंदय नम ओं शाश्वताय नम ओं प्रभव नम ओं शेषाद्रिनियाय नम ओं देशवाय नम ओं केशवाय नम ओम मधुसूदनाय नम ओम अमृताय नम ओं माधवाय नम ओम कृष्णा नम ओं श्रीहराय नम ఓం జ్ఞాన పంజరాయ నమ ఓం శ్రీవత్తవక్షసే నమ ఓం సర్వేశేషాయ నమ ఓం గోపాలాయ నమ పురుషోత్తమాయ నమ గోపీశ్వరాయ నమ పరంజ్యోతిషే నమ వైకుంఠపత అవ్యాయ నమ సుదానవే నమ యాదవేంద్రాయ నమ నిత్య యౌన రూపవతే నమ చతుర్వేదాత్మకాయ నమ జిష్ణవే నమ అపుచ్యుత ओम पद्मय नम ओम दरापत नम ओं सुरपत नम ओं निर्मलाय नम ओम दिवपूजिताय नम ओम चतुभुजा नम ओं चक्रधराय नम ओं त्रिधाने नम ओं त्रिगुणश्रेयाय नम ओं निर्विप्पा नम ओं निष्काय नम ओं निरांतकाय नम ओं निरंजनाय नम ओं निर्वासा नम ओं नितपताय नम ఓం నిర్గుణాయ నమ ఓం నిరుప్రదాయ నమ గదాధారయన ఓం సరస్ నమ నందకి ఓం శంఖరకాయ నమ అనేకమూర్త అవ్యక్త ఓం కటిహస్థం వరప్రదాయ నమ అనేకాబవే నమ ఓం అర్థల భయప్రాద నమ ఆకాశరాజవరదాయ నమ ఓం योगी हृत्म नम दामोदरा ओं दामोदराय नम ओं जगत्पलाय नम ओम पाप्नाय नम ओं भक्त वत्सराय नम ओं त्रिविक्रमा ओम शिशु मराय नम ओं जट मकटशोभिताय नम ओं शंख मध्योलम कारण काय नम नीलमेघश्याम तन नम ओं बिल्वप्रियाय नम ओम जगत नम नमः ओम जगत ओं नमः ओम जगत जगत्पथाए नमः ओम चिंतीताय नम ओं जिष्णवे नम ओं दशारवाय नम ओं दशरूपवते नम ओं देवकनंदनाय नम नमः ओम नम नमः ओम ग्रीवाय नम ओं जनादनाय नम ओं नमः नम ओं पीतांबरतराय नम ओम अनगाय नम ओं वरमा नम ఓం పద్మనాభాయ నమ మృగయసక్తమానసాయ నమ అశ్వరుడాయన ఓం ఖడ్గదారిణ్యమ ధనార్జన సముత్సకాయ నమ ఓంఘనసారాళ సమతి కస్తూరిలకజ్జ్వాలయనమ సచ్చిదానందూపాయ నమ ఓం జగన్మంగళదాయకాయ నమ యజ్ఞ రూపాయ నమయభ్రోక్మన్మయాయ నమ పరమేశ్వరాయ నమ ఓం పరమాధప నమ శాంతయ నమ శ్రీమతేం దోర్దండ విక్రమాయ నమ పర ఓం పరబ్రహ్మణే నమ శ్రీ విభవేశ్వరాయటర్రీ మహాలక్ష్మి ఓం ప్రకృతే నమ విద్యాయ నమ సర్వూత ఓం శ్రద్ధాయ నమ ఓం విభూచే నమ ఓం శ్రభ్యే నమ పరమాత్మకాయ నమ ఓం వాచే నమ ఓం పద్మరాయన ఓం పద్మాయనమ ఓం శుచాయ నమ ఓం స్వాహ నమ స్వదాయ నమ ఓం సుదాయ నమ ఓం ధన్యాయ నమ హిరమాయనమ ఓం లక్ష్మే నమ ఓం నిత్యపుష్టాయన ఓం వివర్త ఓం ఆదిత్య ఓం దిత్యే నమ దిక్తయ నమ ఓం వసు నమ వసు నమ ఓం కమలాయనమకాయ నమ కామాయ నమ ఓం క్షీరద సంభవాయన ఓం అనుగ్రహప్రాద నమ బుద్ధాయ నమ ఓం అర్ఘాయ నమ ఓం హరివల్లభాయన ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీప్త ఓం లోక వినాశిన్య నమ ఓం ధర్మ నిరయాయ నమ ఓం కర్ణాయ నమ ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ నమ ओम पद्मस्ताय नम ओम पद्मे नम ओम पद्म नम ओं पद्मे नम ओं पद्मनाभ प्रियाय नम ओं रम ओं पद्माए नम ओम दिव्ये नम ओम पद्मे नम ओम पद्मे नम ओम पुण्य गाय नम ओम सुप्रसन्नाय नम ओम प्रसादाभ्य नम ओं प्रभाय नम ओम चंद्रवदनाय नम ओम चंद्राय नम ओम चंद्र सहोदर ओम चतुर्भुजा नम ओं चंद्ररूपाए नम ओम इंदिराय नम ओम इंदुशीतलाय नम ओम आहलाद जनन्े नम ओम पुष्टे नम ओम शिवाय नम ओं शिवकर्ते नम ओम सत्य नम ओम विमलाय नम ओम विश्वजनन्य नम ओं तुष्टे नम ओम दारिद्रनाशिन्े नम ओं प्रीतिपुष्करण्य नम ओं शांताय नम ओम शुक्लमालांबराय नम ओम श्रिए नम ఓం భాస్కర్య నమ ఓం బిర్వనిరయాయ నమ ఓం వరారోహే నమ యశస్విన్యే నమ వసుయ నమ ఓం బుదారంగాయ నమ హరిణ్యే నమే నమ దానధ్యకర్త ఓం సిద్ధాయ నమ ఓం శ్రైన సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ రూపవైష్క నందనాయ నమ ఓం వరలక్ష్మే నమ ఓం వసుప్రదాయ నమ శుభాయ నమ ఓం హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ మంగళదేవ్యో విష్ణువక్షల ఓం విష్ణు పొమ్మ ఓం దారి ఓం దేవ్యమర్పవారి నవదుర్గాయ మహాకాళ్యే నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ భావ నమ కరుణప్రాదా ఓ సహృదాయ నమ తేజస్వరుణ్యే న ఓం కమలముఖే నమ పద్మరాయ శ్రీయే నమ ఓం పద్మనేత్రే నమ ఓం పద్మకరాయ నమ సుగుణాయన ఓం కుంకుమపప్రియాయ నమ ఓం హేమవర్ణాయన ఓం చంద్రవదిత ఓం దగదగ ప్రకాశ శరీరదారిణ్యే నమ విష్ణు ప్రియాయ నమ ఓం నిత్య కళ్యాణ్యే నమ కోటి సూర్యప్రకాశిన్యే నమ ఓం మహాసౌందర్య రూపిణ్యే నమ భక్తవత్సలాయన ఓం బ్రహ్మాండ వాసిన్యే నమ సర్వవాయి నమో ओम धर्म संकल्पायये नम ओं दाक्षिण्यकटाक्षिण्य नम ओं भक्त प्रदाय नम ओम गुणत्र विवर्चिताय नम ओम कलाशोड़ संयुताय नम ओम सर्वोकनाजनाये नम ओं मुक्तिदाये नम ओं दयामृतयाय नम ओम प्रज्ञाए नम ओम महधर्माय नम ओम धर्मणे नम ओमअलियादारिद्र क्षस्थल ओम लोकशकनाशि ओम वैष्णववासी ओम वेद वेद्यद विष्णुपाद सो रत्न प्रकाश किण्ये नम ओं जगन्मोि नम्हा। नम्हा। देवत नम्हा। नम्हा। नम्हा। नम्हा। ओम शक्ति स्वरूप्ये नम ओं प्रसन्नोद नम ओं इंद्रादी देंत यंपुरताय नम ओं सर्वोक निवासी नम ओं आय नम ओं ऐश्वर्य प्रदाय नम ओम शाताय नम ओं उन्नतस्थानिताय नम ओं मंदार काम नम ओं कमलाक नम ओं वेद स्वरूप नम ओं सर्वसूप्यम ओम कूटिश सूर्यसम प्रभाय नम ओम पूजाफलदाये नम ओं कमलासनादर्वदेवताय नम ओं वैकुंठवासी नम ओं अभयदाये नम ओं द्राक्षफलपायस प्रियाय नम ओं ऋच गीतने नम ओं क्षीरोद्भावे नम ओं आकाशराजपुत्रिका नम ओं सुवर्ण हस्तारिण्ये नम ఓం కామూపిణ్యే నమ కరుణకటాక్షధారిణ్యే నమ అమృతసుయ నమ ఓం భూలోకస్గసుకదాయి నమ అష్టక్పాలకాధిపత్యే నమనోదర్పసంహాగయ స్వల్పరాధ మహాపరాధక్షమాయ నమ షట్కోటిర్థవాసిత ఓం నారదాది మునిష పూజిత ఆదిశంకర పూజితయ నమ ఓం ప్రీతిదాయ నమ ఓం సౌభాగ్యప్రాయిన ఓం మహాకీర్తిప్రాయ్యమ కృష్ణాతి ప్రియాయర్వశాపవిమోచకాయ నమ కృష్ణపత్న ఓం త్రిలోకపూజితయ జగన్మోహన్యన ఓం సులభాయ నమ సుశీలాయ అంజన సుతానుగ్రహప్రాద్య నమ ఓం భక్తత్మనివాసిన్యే నమ సంధ్యవందిన్యే నమోకమాత్రే నమ అభిమతదాయి నమ లిం సమస్త శాస్త్ర విచారాదయ నధారిణ్యే నమ ఇహ పరలోకసుఖ ప్రాయన్య నమ ఓం కరవిర నివాసిన్య నమ నాగలమణి సహ ఆకాశ సింధు కమేశ్వరపురీతరమానాయ నమ ఓం శ్రీ శ్రీనివాస ప్రయా చంద్రమండలస్థిత ఓం అలివేలుణపీఠస్థిత ఓం కామకవన పుష్ప్రియాయ నమ కోటి మన్మ రూపిణ్యే నమ భానుమండల్యే న ఓం పద్మపాదాయ నమ రమాయ నమ సర్వలో ఓం సర్వమానసవాసి నమ సర్వాయ నమ విశ్వూపాయ నమ దివ్యజ్ఞానాయ నమ ఓం స్వంగళ రూపిణ సర్వానుగ్రహప్రాద్యే ఓంకారూపిజ్ఞానసంభూత ఓం పద్మవత ఓం సద్యోదవతీమాలక్ష్మీ పద్మావతి అష్టోత్తరూపం దశంగ గూగుల పేతం గోగ్రత సమన్వితం ధూపం గృహణ దేవే సర్వోక నమస్కారీలక్ష్మి పద్మావతి సమేత శ్రీవేంకర స్వామి దీపం త్రీలకేశ మహాదేవకా దీపం దాస్ దేవేశ రక్షమాం భక్తవత్సలా శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ దీపం దర్శయామీ నైవేద్యం అరటిపళ్ళైతే కదలీఫలం కొబ్బరి అయితే నారీకేళ ఫలం నివేదయామి అని బెల్లం ముక్క అయినట్లయితే ైవేస్ <Gudu> స్వామికి పానియం సమర్పయామి అమృతిస్తాక్షాళయాచమనీయం సమర్పయాణ సమాయుక్తి గృహ పద్మావతి సమేత తాంబూలం సమర్పయామి నీరాజనం న్ని తీసుకుని సమర్పయామి అని ారాయణే దేవం అక్షరం పరమం పదం విశ్వ నిత్యం నారాయణం హరిషస్త శివమచ్చుతారాయణం మహజ్ఞే విశ్వాత్నారాయణ పర నారాయణ పరబ్రహ్మ తారాయణ పర నారాయణ పరోధ్యాత్యాన నారాయణ పరచ జగత్వం అంతర్బర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమే కవిం సముద్రస్తం విశ్వశంభువ पद्मकोश प्रतिकाशम हृदय चाप्योदो मुखम अदो निश्तस्थ नाव्यमुपरी षति ज्वालामकृं भाति महात शिलभम तस्ते सुषि तस्व प्रतिष्ठित तस्मे महारग्निस्वाची मुहक सौग्रभुभ ठनामजर कवि तीर गुर्दशाई राम सस्त మపదామస్తక తేవ్ శికా అనియోర్వస్థి నీలతో దిల్లేకబాస్వర నీవారీ పీత్యనుపమా తిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థి స బ్రహ్మ స శివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్ బ్రహ్మా తయూ ఓం తదాత్మా ఓం తో తత్సవత్న అంతఃశరతిభూతేఘయ్య విశ్వమూర్తిఘ్ యజ్ఞ వషట్కరస్వం విద్వత్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి డాప అప జ్యోతిరమృత బ్రహ్మబోద్భువత్స్వరం గద పునజ రదజకల్పకార వజ్రాలాస్ హే శ్రీనివాస చ్చుద్వ మూర్ధనమల ఓం నిరంజనాయ విద్మే నిరవాసాయ ధీమహ తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ీలక్ష్మి పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామిని నమ సువర్ణదివ్యమంత్రపుష్పం సమర్పయామి కలియుగంలో ఒకనొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమలకొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో ప్రకటితమై శ్రీవెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీవెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి చెందిన ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించారు అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారుంచి వివరిస్తున్నాను ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో కలియుగములో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ దుఃఖముల పాలవుతున్నారు నా భక్తులని అత్యంత ప్రీతి నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఈ వ్రతాన్ని భక్తి ఆచరిస్తారో వారి ఇతి బాధ్యతలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు ఈ వ్రతము ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసముల పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి కలియుగంలో నా భక్తులైన ఆర్థిక సమస్యలు గాని ఆరోగ్య సమస్యలు గాని ఉద్యోగ వ్యాపార సమస్యలు గాని కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడల తక్షణమే ఆయా సమస్యలన్నీ తొలగిపోగలవు మరియు మీరు ఏ ఇంత శుభకార్యము తలపెట్టినూ ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి వెయ్యిరెట్లు శుభప్రదము కాగలదు ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖ శాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఉదయమున గాని సాయంకాల సమయమునందు గాని ఈ వ్రతమును ఆచరించవచ్చును ఈ వ్రతము ఐదు అధ్యాయాలతో కూడుకున్నది ఈ లను భక్తితో పఠించవలెను మీ స్వగృహమునందు ఆచరించవచ్చును మీరు వీలైనచో మీ బంధుమిత్రుల సపరివారాన్నంతా ఆహ్వానించి ఈ వ్రతము ఆచరించిన ఎడల మిక్కిన శ్రేయదాయకము ఈ వ్రతము ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదము యును ప్రశాంత చిత్తముతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించిన ఎడల ప్రతిఫలము మిక్కిరిగా ఉండగలదు అందువల్లనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు నిత్యు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలను మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియసకులైన శ్రీదేవి భూదేవిలతో కూడిన ఉంచవలేను మండపమును గోడక ఆంచి కూడా ఉంచవచ్చును మీకు ఇష్టమైన ఉంచుకొనవచ్చు నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలను లేదా వారందరినీ మనస్సులను నమస్కరించవచ్చును ముందుగా పసుపు వినాయకుడిని పూజించవలను అటు పిమ్మట ఈ వ్రతమునంద ఈ కలియుగంలో సామాన్య మానవుల శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా కూర్చొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను మీకు వీలున్న ఏ ఫలమునైనా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టముల తొలగిపోగలవు మీకు సకల శుభాలు కలగగలవు ఎవరైతే ఈ వ్రతాన్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించదరో వారి ఇంటికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరి అందు నిరంతరము ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మర విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల ఈ వ్రత విధానము అనుగ్రహించారు కలియుగవాసులైన మనందరము ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీవెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలను ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును వెంకట నివాసాయ మనకు మహత్త సాక్షల వారు అనుగ్రహించారు శ్రీనివాసుని ప్రియ భక్తుల మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత అతి పవిత్రమైనది కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వము అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ తమ అభిష్టములను నెరవేర్చుకుని ఉన్నారు ఇంత సులభతరమైన మగధ సామ్రాజ్యములో విష్ణుచితుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి మంది స్త్రీ సంతానము కలిగినది ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిరి పేదరికము బాధపడుతుండేవాడు విష్ణుచితుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని పాద పద్మే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరహిత్య కార్యక్రమాలలో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్ట పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది తారామతికి ఎల్లప్పుడు వీరి వివాహం ఏ విధంగా జరిపించవలనా అని చింతిస్తూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది ఓ శ్రీనివాస భక్తులారా అశ్రి జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులైన అమర ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక బుద్ధ బ్రాహ్మణుడు విష్ణుచితిని ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్క ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్లిపోగలను అని విష్ణుచితులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని మన పురాణాలున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ వృద్ధ నోనికి తీసుకుని వచ్చి సపర్యాలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాడు అన్నాడు ఏమమ్మా దిగాలుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అందుకు తారామతి స్వామి తమరు మహా తపన్సలు తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠ వాసిని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచడానికి ఏమున్నది నా మనోవ్య నా బిడ్డల వివాహము గురించి మాత్రమే అని విన్నవించింది అంతటా చిరునవ్వునవ్వి తల్లి నీ బాధ నేను నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పగను ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ ఈడేది భోగ్యములతో మిక్కిలు చులభతరము అని చెప్పి ఆ వ్రత విధానం స్వామి మహాసంతో ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు అన్నారు కదా ఈ రోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈ రోజే తమను సెలవిచ్చిన శ్రీవెంకటేశ్వర వ్రతము ఆచరించదము అని విష్ణుచితులు తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమున బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీవెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించాడు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహములకు విడిగింది అప్పుడు విష్ణుచితుల వారు బార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తము పాద నమస్కారం శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తుంది అంతలో విష్ణుచితుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీల పర్యాంత వంగ స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచిదుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీని ఎందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు ఇందుక బ్రాహ్మణుడు చిరునవ్వునత్తి విష్ణుచితునితో నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తాను బయట వసారాలో పన్నుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకి ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం ఎటు చూసినా కటిక చీకటి గాడా కంటికి విష్ణుచితునికి బయట పడుకున్నప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బ్రాహ్మణుడు ఏమైనాడో ఎంత బాధపడ్డాడో అని అనుకుంటూ బయటకు ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవగరు లేదు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అని ఆహా ఏమి భాగ్యము ఎన్నో జన్మల పుణ్యఫలము కాని ఆ స్వామివారిని గ్రహించలేకపోతే చివరికి చినిగిల దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీవెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతరిగింది అని ఆ స్వామిని అనేక విధాలు స్థుతించారు చూశారా సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీత ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు ఉండండి శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధి అని విశ్వామిత్రుల వారు సెలవించారు ృతీయ అధ్యాయం శ్రీ వశిష్ఠాచ ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునింద్రుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో శ్రీనివాసు వైకుంఠ వాసుడైన కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను గట్టెక్కించడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు ఆ స్వామివారి ప్రసన్నం చేసుకోనడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరము ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలని అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో భాగ్యవంతులకు పొదవలేదు అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిక్కిలి సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్యము పూజలు కాదు కదా విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు అప్పుడు శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని కూ రోజున ఆ ధనవంతుల బిందు వినోదాలలో మునిగితేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదులు కూడా కరుగయ్యారు ఆ రోజు తొలి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించలేదు సాయంకాలం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోయాయి అంతా గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టం వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవం ఎందుకీ జల ప్రళయం ఎవరికీ అంతుబట్టలేదు అంతలో వారికొక విశేషం కనిపించింది ఊరి చివర ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా అంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తుండడం వల్లనే ఇలా జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని లక్ష్మీ నారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఈ వ్రతం ఆచరించిన ఏడల మీ మీ ఐశ్వర్యాలు పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ అలయానికి వెళ్లి తక్షణమే అందరు తలా ఒక పనికి పూనుకొని శ్రీవెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరకు ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు గోవిందా సమాప్తం కాంతాయ ారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ ారాయణులైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీవెంకటేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇది మీ అందరిని అనుగ్రహించడానికి సాక్షాత్ వైకుంఠ వాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసు అవతరించారు ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై సాధ్యం కాదు స్వామి దర్శనం లభించరు ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలన ఆచరిస్తున్న వారు కథలు విన్నవారు ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రలై ఎంతో మహాభాగ్యము పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో దనగుప్తుడనే వ్యాపారి నివసించేవాడు అతడు పరమలోభి ఎంత ధనము సంపాదించిన అతని లోబితనమునకు అంతులేకుండెను ఈ ఐశ్వర్యమంతొప్పేనని భ్రమలో కొట్టుమిట్టాడేవాడు ఎంతటి వారినైన ఈ అహంకారమే కదా అద పాతాళానికి అణగదొక్కేది ధరగుప్తుడి భార్య కాంతామతి మాత్రం ఎంతో భక్తి శ్రద్దలతో కలిగిందని వారికి ముగ్గురు పుత్రులు చివరి పుత్రికైన కుమారికి దైవ భక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని తరుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తుండేవి ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడు తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతామతి నిక్కే చింతించేది ఒక రోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా ఈ వ్రత విందామని వెళ్లింది వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరింది మార్గ వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్లి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాద పుట్లం దుకాణంలోనే మరిచిపోయి వదిలి వెళ్లిపోయింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు పెద్ద అగ్ని సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుని శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ల ఎదురే తన దుకాణం కూడా బూడిద కావలసిందే ఈ ఆలోచనలతో చేతిని వణికిపోతున్నాయి దుకాణం నుంచి అందరూ బయటకి పరుగులు తీశారు కాని తాను మాత్రం అట్లే ఉండిపోయాడు విడిచిపోబుద్ది కావట్లేదు అతనికి ఉంటే తాను కూడా మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది కాదు మనసు కొంచెం స్థిమిత పడినట్లుగా కూడా తోచింది అతనికి అప్పుడో ఒక అద్భుతం సంఘటన జరిగింది మంటలన్ని ధనగుప్తుని ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వూడా తన దుకాణంపై పడలేదు ఏమిటి విచిత్రం ఏమిటి మాయా ధనగుప్తుడికి నోటమాట రావటం లేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని జరిగిందని తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా ఆ భయోంద్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమిప్పమని చంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరిని పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితానంతా గడిపి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంతటి ఆపద నుంచి బయటపడ్డాడో చూసారు కదా ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమయ్య మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావలసింది అని భరత్ వారు అనుగ్రహించారు గోవింద గో గోవింద చతుర్దోధ్యాయము సమాప్తం శ్రీయం కాంతాయ కళ్యాణ నిలయే నిలయే దిన తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కాని శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవం కాని ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణుని అలవిమాల ప్రేమ ఎవరైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తనే వహిస్తాడు అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఈ అద్భుత వ్రతకల్పంలో ఐదవ అధ్యాయాన్ని మహాతపన్ సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది కృత త్రైత ద్వాపర ఇంగాలలు ఎంతో కఠోర నియమనిష్టలతో ఆరాధిస్తే కాని ప్రసన్నం కాని ఆ శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి ఆ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రమంతా చాలా గ్రామమయమే ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం పూర్వకాలంలో కౌమర దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు అతడు తన కుల వృత్తిని వీరున్నంతలో దాన గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కాని అతడి దిగులంతా అతనికి అవిరితనమే కాలు అవిటి కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానితోడు గంపెడి సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం కొనసాగిస్తున్నాడు భక్తదల సులభడైన ఆ శ్రీమన్ నారాయణుడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒక రోజు సాయంకాలం నాడు ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుంచి ట్టల మూటతో పట్టణానికి రోజు రొప్పుతో తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధలకు అలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూటను క్రింద ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు అంతటా ప్రోత్తముడు నాయనా ఈ అవిటి ఎంత బాధపడుతున్నావు గదా నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది ను నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావులు లాగా ఉన్నారు గంపెడు సంసారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెబుతాను సావధానంగా విను నీ అవిటితనమే పోవడమే కాకుండా నీ కష్టర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను ఈ వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాను రేపు మళ్లీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మహాభాగ్యం ఏముంది ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్ప వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వెళ్లి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదారు తాను స్వీకరించి వచ్చిన వారందరికి పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటును నీకోసం వచ్చారు రాజుగారు నీకు కానుకను పంపించారట అన్నాడు ఇంతలో రాజభటును వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడు చేయితీలో వెయ్యి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని చెప్పారు మిత్రుడు ఆనందానికి అవధులు వారం దాకా ఎందుకు రేపే వెళ్లాలి అని మూటాములే సదురుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతి మర్చిపోయాడు మార్గవద్యంలో మృతుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్లి రాజస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మణునికచ్చిన మాట పూర్తిగా మరిచిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామి వారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నారు శ్రీ స్వామివారు తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు అంతే ఆ మరుస మరునాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారగార శిక్ష పడింది రాజభుడిని పలు విధాల శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కళ్ళలో కనపడి వృత్త బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిరి పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి నెల ఈ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమరికే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు భక్తజన బాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజు దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం ఆచరిస్తూ తన సంపాదన సగభాగం స్వామి వారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు అని అత్రి మహర్షి వారు సెలవిచ్చారు పాపానిాని ప్రక్షణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ తాయిమాపయా దేవ శరణవత్సే అన్యదా శస్తి శరణం మమ తస్మాత్వ రక్ష రక్షనార్దన శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే స్మరిస్తూ మూడు పింబట వివిధోపచారూజలు చేయవలేము వివిధోపచారూజలు చెత్రారాయా చామరం విజయామి నృత్యం దర్శయామీ గీతం శ్రావయామి వాద్యం ఘోషయా న్ ఆరోహయా అశ్వ రోహయామి గజానరోహయా సంత రాజోపచార శుపచారోపచార దోపచారర్వపచారూజా సమర్పయా క్షమాపణ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యా పూజీతం మయా దేవ పరిపూర్ణ తా సుతే జన వాహనాది షోడోపచార పూజయా సర్వాత్మక శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీవెంకరణం కరం దాదోకం పావరం శుభం అనుచు స్వామివారి పాదోదకాన్ని కూచ్చుకునవలేను మహా నైవేద్యం స్వ తుర్వ్యం భర్గో దేవ్యీమహీ యొయం త్తేమ పరిచించా అమృతమస్తు అమృతీ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం బుదనాయ స్వాహ ఓమ్ సమనాయ స్వాహ ఓం బ్రాహ్మణే స్వాహ శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమ మహా నైవేద్యం సమర్పయా అమృత అది దానమసి ఉత్తర పొషాణం సమర్పయా హస్త ప్రక్షాలయామి పాద ప్రక్షాళయా శుద్ధా సమర్పయా తాంబూలం సమర్పయా మర్పయామి ప్రదక్షిణ నమస్కారా సమర్పయా అనయ్యాన వాహనాది షోడోపచారూజయ భగవాన్ సర్వాత్మక శ్రీలక్ష్మి పద్మావతి సమేత దే నాక మహిమాన సంచేత్రూ సాధ్యం సంత గచ్చు శ్రేష్ట్రీవేంకటేశ్వర భీష్ట సమృద్ధర్ధం పునరాగమనాయ శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామీ యూ స్థానం ఉద్వాసయామి మంగళహారతిడుదయా మరుగులు మరుగులు మరియు కలిబు ఎరిగి తినీతి నితడు దయానిది మరుగులు మురుగులు మరీ కలిబు ఎరిగి తినం మితి వేదోధరణుడు విశ్వరాక్షకుడు ఆదిమూర్తి శ్రీ అచుతుడు శోధించి కొల్లి చీతే సుముకుడై మమ్ మేలే కలడు దేశడు తరిగిటిన నీతి నితడు దయానిది మరుగులు మరుగులు రీన పరమ పురుషుడు ఎరిగి నం నీతి ఇతడు దయాది మరుగులు మరుగులు మరీ కలేవు ఎరిగి నం నీతి హృదయాంతరంగుడు ఈశ్వరేశ్వరుడు హృదయాంతరంగ రుడు ఇదివో శ్రీ వేకరుడు ఇదివో శ్రీ వేకేశ్వరుడు వెదికితడు బిడుబడు మొదల్కి దొరికిన వాడు వెదికి తితడు విడువడు మొదకును మొదల్కి దొరికిన వాడు ఎదిగి తినేతి నితడు దయాది మరుగులు మరుగులు శ్రీ స్వామి వ్రతం